ప్రార్థన చేద్దాం స్టార్టింగ్ ప్రార్థన చేస్తాను స్తోత్రం నైనా పరిషత్తుడ మైమోన్నతుడ సర్వాధికారి సరసృష్టికారతైన ప్రభానికే వందనాలు ప్రభ నిన్న నేడు నిరంతరం ఏక రీతి ఉన్న వందనాలు ప్రభావ ఏసు ప్రభా నిమ్మా దేవానికి స్తోత్రం నైనా నుంచి రాత్రి కాచి కాపాడి భద్రపరిచిన దేవానికే వందనా మంసీలు కొలు పెట్టిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం కోట్లాది వందనాలు ప్రభా రాణబిడని తొందరగా నడిపించండి ఆటంకాలని తొలగించండి పతకొబడిని వచ్చిన పతకొబడిని దీవించండి ఆశీర్వదించండి ఎంతమంది అయితే వేసు ప్రభా మరి ఆరాధనకు వస్తారు సేవలో వాడబడుతారో అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి ప్రభ గొప్ప ఆశీర్వాదం వాళ్ళకు దయచేసి దీవించండి ప్రభా పాటల ద్వారా మీరు పొందండి వాక్యం మీరు మాతో మాట్లాడి మైమ పొందమని నజడనేసి డి వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రమున్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కింగ్ పలే స్తోత్రమున్ దేవా ఎల్లప్పుడు నేను పాడెదన్ ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కీ పలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడేరీ శమాకాశములు దాని క్రిందు ఆకాశము ఆకాశమా ఆకాశములు దాని క్రిందు ఆకాశము భూమిలో కనబడుచున్నావన్నీ దేవాని భూమిలో కనబడుచునవన్నీ దేవా నిందీ లెక్కే ఫలేణిస్తూత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదం లెక్కే ఫలేణిస్తూత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదం అడవిలో నివసించునవన్నీ తుడిగాలి ఊ మంచును అడవిలో నివసించునవన్నీ తుడిగాలి యువసంచును భూమి పైనున్నవన్నీ దేవాయి నే పొగులు దేవాగుడునూ లెక్కీ పలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నేను పాడేదం లెక్కీ పలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నేను పాడేదం నీటిలో నివసించు ప్రాణం ఈ భువిలోన జీవారసులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలోన జీవారాసులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిందే కీర్తించం ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిందే కీర్తించం Lekki paleni stotramul, Deva yellap pudu neem pāđedan. Lekki paleni stotramul, Deva yellap pudu neem pāđedan. Innta varakku nā brathukulu, Nivu chesila mellakai. ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కి పలేని స్తోత్రమున్ దేవా ఎల్లప్పుడూ నేను పాడేదన్ లెక్కి పలేని స్తోత్రమున్ దేవా ఎల్లప్పుడూ నేను పాడేదన్ అలా రూ థ్యాంక్ యూ చేస్తారు దేవునికి వందనాలు ఇచ్చిన సమయం బట్టి దేవునికి వందనాలు చిన్న మాట ప్రాణం చేద్దాం స్తోత్రం ప్రభా నాయన ఏసే మా ప్రభ నీ పాంలోకి వేలా స్తోత్రాలు దేవాసేమ ప్రభ ఈ రోజు చూడకుండా ఎంతో మరణించారు దేవా కను మొన్న సజీ లెక్కలు వచ్చి దేవా ఏసమా ప్రభా నీ వాక్యం వినే స్తోత్రం మా ప్రభా నేను భయపక్తులు కలిగి దేవా జీవించాలనే సాయం చేసినదని స్తోత్రం మా ప్రభా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు స్తోత్రం మా ప్రభా వాళ్ళ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కటి దీవించి దేవాయశ్ మర మేము వాక్యం వినించుండగా దేవాయస్మర మేము దేవాయసీమపురం నీ ఎందు భయవతి జీవించాలని సాయం చేయండి మీరే సాయం చేయండి మా ప్రభావ బుర్రగా వాడుకోండి మా ప్రభావ నీ ఎందుకు దేవాయస్మర మేము దేవకాణలు తీ చూస్తున్నాం మా ప్రభావ లేక దేవ ప్రతి ఒక్క హృదయం ను నింపండి మా ప్రభావ దేవాచం అన్నజనులలో వెళ్ళినప్పుడు దేవాయశ్రమప్పుడు అని మా చేత మాట్లాడారు మా ప్రభుగా అదే మాట అయ్యేందుకు మీరే ఉండి దేవామ నడిపిస్తారని త్వరగా రాబోతుంది నేష్ క్రిసి పెడ వేడి కూర్చున్నాం సిస్టర్ మనకి ఈరోజు వచ్చేసి మనం అంశ భాగం వచ్చేసి మనము ప్రార్థన విషయం గురించి మనము చర్చించుకుందాము మాట్లాడదాం ఈరోజు వచ్చేసి అంశం వచ్చేసి ప్రార్థన మనము ప్రార్థన ఏ విధంగా మనము మన జీవితంలో డే టు డే లైఫ్ లో మనము ఏ విధంగా చేయాలి ప్రార్థన ఎందు ఎంత శక్తి ఉంది ప్రార్థన వల్ల ఎన్నెన్ని ఆయన మనకి ఈరోజు చూస్తే మనకు ఎంతో మంది ప్రార్థన చేసిన భక్తులు మన బైబుల్ ఎన్నో ప్రార్థన వల్ల ప్రతి ఒక్కరు మారారు మారి తన జీవితాల్లో ప్రతి వాళ్ళు పట్టుదలతో ఉండి ప్రతి ఒక్క ద్వారా మన యేసు ప్రభు కూడా ఎన్నో బైబుల్లో ఎన్నో ప్రార్థనలు కల్పించినాయి ప్రార్థన వల్ల వచ్చేసి మనకేంటంటే కయ్యను కరుణ కొరకు అబ్రహాము కుమారుని కొరకు అబ్రహాం మళ్ళా ఇస్మయల్ కొరకు అబ్రహాము సుధమ్మ కొరకు సో ఇసాకు సంతానం కొరకు రిప్కా జవాబు కొరకు యాకోబు ఏషావు నుండి రక్షణ కొరకు ఇట్లా ఎన్నో ప్రార్థనలు మన బైబిల్లో ఉన్నాయి అన్ని ప్రార్థనలు ప్రతి ఒక్కటి పాలించినాయి పాలించి ఎబ్బేజీ ప్రార్థన ఆశీర్వాదం కొరకు మళ్ళా ఇంకేమి సైన్యం కొరకు ఇంకా ఏంది ఎజ్ర ఎజ్ర వచ్చేసి క్షమాపణ కొరకు నిహమ్య యూదుల కొరకు ఇర్మియా కృప కొరకు ఏజ్ కేలు పరిశుద్ధత కొరకు దానియలు జ్ఞానం కొరకు మళ్ళీ దానియలు యూదుల కొరకు యోన రక్షణ కొరకు అబకుకు న్యాయం కొరకు అబకుకు విడుదల కొరకు ప్రతి ప్రార్థన చేసి ప్రార్థన వల్ల ఎన్నో అద్భుత క్రియలు సో అద్భుత క్రియలు కాబట్టి మనం ఈరోజు చిన్న అంశంతో మనము ప్రార్థన ఏ విధంగా మనము ముందుకు సాగాలనేది మన జీవితంలో ఈరోజు ఎంతో ఎంతో ప్రార్థన అంటే ఎందరికీ అందరికీ ఇష్టము ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కటి ప్రేరే ఏదే కానీ మనం ప్రార్థన ద్వారా స్టార్ట్ చేస్తున్నాం అంటే దేవునికి విన్న విన్నపములు దేవుని యొక్క సన్నిధిలో మనం విన్నపములు చేర్చి ప్రతి ఒక్కటి సమకృష్టి లాగా మన మోకా మన కళ్ళు మూసుకొని ఆయన అందు మనసు పెట్టి మనం ఈరోజు ప్రార్థిస్తున్నాం ఆ ప్రార్థన మనం ఏ విధంగా మనము ఈరోజు చూసుకున్నాం లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇక్కడ ఒకటి యేసు వారు ఉపమానం చెప్పిండు పదో అధ్యాయం నుంచి పద్నాలుగు వరకు చూద్దాము ప్రార్థన చేయటక ఇద్దరు మనుషులు దేవ దేవాలయములకు వెళ్ళి వారిలో కొడు పరిసేయుడు ఒకరు శంకరి ఏంటంట ఒకరు పరిసేయుడు ఒకరి శంకరి పరిసేయుడు నిలబడి దేవ నేను చోర్లను అన్యాయస్తును వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనా ఈ శంకరినైనా ఉండ నందున నీకు కృతజ్ఞత చెల్లించున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసం చేయొచ్చు నా అంత వాటిలో పదియ వంతు చెల్లించున్నానని తనలో తాను ఇక్కడ ఏం చేస్తుండోడు పరిసేడు నిలబడి చోరులను అబద్ధలు అబద్ధ వాళ్ళని అన్యాయస్సులను వ్యభిచారులను ఇతరుల మనుషుల వల్లే అంటే వాళ్ళ మనుషుల వల్లే కాక అందరినీ చూపిస్తుండ చోరులు అన్యాయస్సులు వ్యభిచారులు ఇతర మనుషులైనా శృంకరి వాళ్ళనైనా ఉండను కూడా అక్కడ ఉన్నాడు పక్కకు ఆడేస్తుంది ఉన్నందుకు నీ కృతాస్థతులు చెల్లించంటే ఎవరిని పోల్చుకొని మనము ప్రేర్ చేయొద్దు ఎవరిని పోల్చుకొని మనము మనల్ని మనము హెచ్చించుకొని వేరే వాళ్ళని దేవుని దృష్టి అందు సమానులే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమానులే ఆయనకు సమానులయి ఉన్నందుకు నువ్వు నిన్ను నువ్వు ఎక్కి ఇతరులను తగ్గించి మాట్లాడడం అది మంచిది కాదు ముఖ్యంగా ప్రార్థన విషయంలో ప్రార్థన విషయంలో మనం ఎంత తగ్గించుకుంటే అంత దేవునికి మైమ కలుగుతుంది సో యేసు ప్రభుకు మహిమ కలగాలంటే నిన్ను నువ్వు ఈరోజు తగ్గించుకొని జీవించాలి తగ్గించుకొని జీవించమంటే ఆత్మయందు శరీరం అందు ప్రతి నువ్వు తగ్గించుకోవాలి తగ్గించుకొని ఉంటేనే మనము ఈరోజు ముందుకు సాగుతావు ఆయనకు తెలుసు ఎవరు తగ్గించుకుంటారు ఎవరు హెచ్చించబడతరు సో ఎంత తగ్గించుకుంటావో నువ్వు అంత ఇచ్చింపబడతావు ఇక్కడ మనం ఏంటంటే ఆయన ఏం చేస్తుండు పరిసేయుడు ఆయనని ఆయనను ఇచ్చించుకుంటుడు వేరే వాళ్ళ లెక్క నేను ఉండలేను వారిని చూడు వీరిని చూడు అని అతను అక్కడ సంబోధిస్తున్నాడు సంబోధించినప్పుడు అక్కడ ఇంకా ఏం చేస్తుండు శృంకరి అప్పుడు ఏం చేస్తుంది చూడండి శృంకరి వాళ్ళ కూడా నేను ఉండలేదు ప్రభు అని అక్కడ చేస్తుండు అయితే శుంకరి దూరంగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తి ఎత్తుటకాయనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనచ్చు దేవ పాపనే నన్ను కరుణించమని వాళ్ళకి నేను చెప్తుంది ఇక్కడ ఆయన ఆకాశం వైపు కూడా కన్నులెత్తలేడు కన్నులెత్తకుండా ధైర్యం చాలా కర్రుము కొట్టుకొని చు ఈరోజు ఎంతో మంది ఎంతో పాపం జీవితము జీవిస్తురు జీవించినందుకు వాళ్ళు ఎట్లా ఉంటారు ఈరోజు డే టు డే లైఫ్ లో వాళ్ళ పాపం జీవితం ఇంకా కొనసాగిస్తారు వాళ్ళు ఏంటంటే రక్షణ మార్గం తీసుకొని కూడా వాళ్ళు ఇంకా పాపంలోనే కొనసాగిస్తారు దేవుని తట్టు నువ్వు తిరిగినట్టే తిరిగి నువ్వు నశించిపోతున్నావు దేవుని తట్టు ఉన్నట్టే ఉండి నువ్వు నశించిపోతున్నావు ఎందువలన నశిస్తున్నావు నువ్వు నీకు ఏమి ఉంది నువ్వు దేన్ని చూసి అతిశయపడుతున్నావు నీ ఆస్తిని గురించి ఆశ్చర్యపడుతున్నావా లేకుంటే నీ వెనకాల అన్నదమ్ములను చూసి అతిశయపడుతున్నావా నీ కుమారులను చూసి అతిశయపడుతున్నావా నువ్వు దేనిని చూసి నువ్వు అతిశయపడుతున్నావు ఈ రోజు నీతో ఉండొచ్చు కానీ రేపు అది నీతోటి ఉండదు సో దేవుడు నువ్వు ఏదైతే ఇష్టంగా ప్రేమిస్తున్నావో దాన్ని తీసివేస్తాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవరు ప్రేమించాలి ఏసు ప్రభుని మనము ఫస్ట్ ప్రేమించాలి ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి ఏసుప్రభుకి మనము ప్రియారిటీ ఇవ్వాలి తర్వాత ఎవరికి ఇవ్వాలి మన బంధువులకి కానీ మన రిలేషన్స్ కానీ మన చుట్టాలకు కానీ మన కొడుకులకి మన భార్యకి ప్రతి తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇక్కడ ఏం చేస్తుందంటే ఆ సుంకరి ఆయన తల ఎత్తుకొని కూడా ఆకాశం వైపు తల చూడని కూడా ఆయనకు వస్తలేదు రొమ్ము కొట్టుకొని కింది కొంగి అదని చేస్తు ఇక్కడ ఏం చేస్తుండో నీ ధైర్యం చాలా కర్రొమ్ము కొట్టుకొని దేవు ఆ పాపినైనా నన్ను కర్ణించమని పలికాను పాపినైనా మనము ఈరోజు కర్ణించింది దేవుడు మరొకసారి పాపం చేయకుండా మనము జీవితంలో పాపంలో మనము జీవిస్తున్నాం తల్లి గర్భం మనము పాపంలో జీవించినాం పాపం అనే డాగు మనలో పడకుండా ప్రతి ఒక్కసారి మనము మనల్ని మనము రిఫ్రెష్ చేసుకోవాలి మనల్ని మనం ఎప్పుడు రిఫ్రెష్ ఉండాలి మనల్ని మనం ఎవ్రీ టైము మనము ఆయన అందు నిలిచినామంటే ఆయన పోలీ నడుచుకుంటున్నామంటే ఈరోజు ఆయన అందు మనం జీవించాలంటే ఎవ్రీ టైం మనము ప్రతి ఒక్కరిని క్షమించుకుంటూ కర్ణ గల మనము ముందటి సాగాలి ఇప్పుడు ఆయన తల తల కూడా పాపే నన్ను కర్మించమని పలికాను అతనికంటే ఇతడు నీతి మంత్రిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడిననియో తను తాను తగ్గించుకున్న వాడు ఇచ్చిపోబడిననియో చెప్పాను ఇక్కడ ఏం చేస్తుందంటే హెచ్చించుకోబడతాడు తగ్గించుకుంటూ ఇచ్చిపడతాయి ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రార్థన అక్కడ నెరవేరింది అండ్ కథ కూడా ఎత్తకుండా ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకు ధైర్యం చాలా కర రూమ్ ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నాండి ఇట్లా రొమ్మ కొట్టుకొని ఏడుచుకుంటూ నేను పాపిని ప్రభు నన్ను క్షమించి ప్రభు అని ఎవరు లేరు యాక్చువల్లీ సో ఇక్కడ చూస్తే మనము మన పాపంలో క్షమిపబడ్డాయి మనం పవిత్రం అయిపోయినాము పవిత్రం ఇంకా పాపంలోకి వెళ్ళకుండా మనము ఎవ్రీ టైము రిఫ్రెష్ చేసుకోవాలి రిఫ్రెష్ చేసుకొని ప్రార్థన ఏం చేయాలి నిలకడగా మనం ఉండి మనకు ముందుకు సాగాలి ఇంకొక వచనం చూస్తే ఇక్కడ మత్స్సు వార్త ఆరో అధ్యాయము మనకు అందరికి తెలుసు పరలోక ప్రార్థన విశ్వ ప్రభు వారు పరలోక ప్రార్థన చేయమని చెప్పిండు డే టు డే లైఫ్ లో డైలీ అతే శవార్త ఆరో అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వరకు చదువుదాం మీరు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని వల్లే విడమైన మాటలు వచింపవద్దు అన్ని వల్లే మనము విడమైన మాటలు విడుదమైన కోరి చేస్తలు చేయకుండా ఆయన ఎందు మనసు పెట్టుకొని ఆయన ఎందు ఆనుకొని మనము జీవించాలి ఆయనకు అంటు కట్టబడాలి మనలో ఫలింప ప్రతి దిగనైనా కొట్టి పారవేసి మనకు అగ్నిలో కాల్చివేయబడిందని చెప్పిండు సో మనకు ఫలించాలంటే ఆయన ప్రార్థన ఎందు మనము ఫలించాలి ప్రతి ఒక్క విజ్ఞాపన చేత మనము ప్రతి ముందుకు వెళ్ళాలి చింతించకుండా మనము ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్క భారం ఆయన మీద వేసినాం అనుకో ప్రతి ఒక్కటి మనకు ఈరోజు ఇక్కడ ఏం చెప్తుండే అన్నిల కాక విడుదమైన మాటలు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు చింపవద్దు విస్తరించి మాటలాడు మాటలాడుత తమ మనవి వినబడినని వారు తలంచు చిచ్చినారు అంటే విస్తరించి అంటే ఎక్కువసేపు ప్రార్థనలు గడిపి ఎక్కువ మాటలు చెప్పి చిన్న విషయం పెద్దగా మాట్లాడి దాన్ని ఎలాబొరేట్ చేసి మాట్లాడితే దాంట్లో అన్నిల వల్లే మనము ఎలాబొరేట్ చేసాం చిన్న విషయం దేవా నాకు ఇది కావాలి ఇది దయచేతవా సో సర్వం ఎరిగిన తండ్రి ఆ తండ్రికి సర్వం తెలుసు నీ యొక్క గుణగణాలు నీ యొక్క చూపులు నీ యొక్క నడకలు నీ యొక్క వే ఆఫ్ టాకింగ్ ప్రతి ఒక్కటి యేసు ప్రభుకు తెలుసు నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు రహస్య విషయాలు ప్రతి యేసు ప్రభుకి తెలుసు ఆయన నువ్వు ప్రార్థనలు అంటుకట్టుకొని ఉంటే అని నిలకడగా జీవిస్తే ప్రతి పని నీకు సఫలమవుతుంది అన్ని జన్ల వాళ్ళే ఎలాబొరేట్ చేసి ప్రతి చిన్న విషయం పెద్దగా చెప్పిన అది ఫలింప జాలదనమాట ఇక్కడేం చెప్తుందంటే మరియు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుకున్నారు అంటే ఎక్కువసేపు మాట్లాడితే ఎక్కువసేపు విస్తరించి మనము ఎక్కువ మాట్లాడితే మన మనవి ఆయనకు వినబడుతుంది మనము అనుకుంటున్నాం కానీ ఏంటంటే చిన్నగా మాట్లాడి చిన్న ప్రార్థన చేస్తేనే మన మనవి దేవునికి వినిపిస్తుంది ఎలాబరేట్ చేయద్దు దేని అయినా కానీ మనం ఎస్ఏ రాస్తున్నామా ఏమైనా చేస్తున్నామా సో ఎస్ఐ రాస్తే ఎలాబొరేట్ చేయాలి దానికి మార్క్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ బోర్డ్స్ ఉంటాయి ఎగ్జామ్ లో రాసినప్పుడు సో అది మనము ఎస్ఏ రాస్తలేము కదా దేవునికి విన్నప్పాలు మనము వేడుకుంటున్నాం ఇక హృదయపూర్వకంగా నువ్వు విన్నప్పమును వేడుకోవాలి మా పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో నువ్వు దేవుణ్ణి వేడుకోను ఆయనను వేడుకోవాలంటే ఎట్లా వేడుకోవాలి ఆయన పూర్ణ హృదయంతో మనం వేడుకోవాలి పూర్ణ ఆత్మతోటి పూర్ణ మనసు తోటి మనము ఆయనను వేడుకోవాలి ఆ యొక్క ప్రార్థన విషయం అందు మనము వేడుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో చిన్న విజ్ఞాపన చేసి మనము వేడుకోవాలి అన్నిలో వాళ్ళే ప్రతి చేసి మనము ఇక్కడ చెప్పకూడదు కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడు ఎలా ప్రార్థన చేయాలి పరలోకమందు నా మాత్రం నీ నామము ప్రసిద్ధపరచబడను నీ రాజ్యము వచ్చను నీ చిత్రం పరలోకం అందు నెరవేరినట్లు భూమి మా అనుదిన ఆహారం నేడు దయచేయము మా నరసము క్షమించ ప్రకారం మేము మరుణంలో క్షమించము మమ్మల్ని శోధనలోకి అదృష్టం నుంచి మమ్ము తప్పించము మనుషులు అపరాధాలు మీకు క్షమించిన డలా మీ పరిలోక తండ్రి మీ అపరాధంలో క్షమించను మీరు మనుషుల అపరాధం క్షమిపకపోయినాడ మీ తండ్రి మీ అపరాధంలో క్షమింపడు ఇక్కడ చూసిరా ఎట్లా చెప్తుండవు మనం అపరాధంలో ప్రతి ఒక్క అపరాధంలో ప్రతి ఒక్కటి క్రియలను మనము క్షమించాలి ప్రతి ఒక్కరిని మనము క్షమించాలి క్షమించేటప్పుడు మనం ఏం చేయ చేయాలి మనము మనం ఇంకా ఇంకా ఐదో వచ్చినం చూస్తే ఏమంటున్నాం మరియు మీరు ప్రార్థన చేయబడటప్పుడు వేషధారల వల్లే ఉండవద్దు మనుషులకు కనబడవాళ్ళని సమాజ మందిరంలో విధుల మూలాలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారే ఇష్టము ఏం చేస్తున్నారు ఇక్కడ పరిశీలు శాస్త్రలు ఏం చేస్తురు నిలువు టంగీలేసుకొని అక్కడ వాళ్ళు ప్రార్థిస్తున్నారు ఏం చేస్తారు మనుషులకు కనబడేటట్టు వాళ్ళు ప్రతి ఒక్కొక్క పిల్లల ద్వారా నిలిచొని వాళ్ళు సమాజ మందిరంలో సమాజపు వీధులలో నిలబడి వాళ్ళు ప్రార్థిస్తురు ఏంటంటే నేను ప్రార్థన పరుని వాళ్ళు వాళ్ళు హెచ్చించుకుంటున్నారు నేను ప్రార్థిస్తా అని ప్రతి ఒక్కరి ముందు చూపించుకోటికి ఘనత పొందనికి వాళ్ళు అక్కడ ఆ విషయాలు వాళ్ళు చేస్తారు దేవుని యొక్క అది కాదు తలపేసుకొని గడియ పెట్టుకొని వేసుకొని ప్రార్థన చేయమని చెప్పి వేసు వీధులలో నిలబడి ప్రార్థన చేయమని ఎక్కడ చెప్పలేదు నిల్వు టంగిలేసుకొని పరిశీల శాస్త్రులు అక్కడ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు ఏం చేస్తున్నప్పుడు వేషధారులు వేషధారుల వల్లే వాళ్ళు ప్రార్థిస్తురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చంగా మీతో చెప్పుచున్నాడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన అలా ఇక్కడ ఏమంటుండంటే మనం ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్య మందుల నీ తండ్రికి ప్రార్థన చేయాలి మన రహస్య మందుల తండ్రి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తుండు అప్పుడు నీకు ప్రతిఫలము ఇస్తుడు ప్రతిఫలం ఇస్తాను చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం సో మనం ఎవ్రీ టైం మనము ఎవ్రీ టైం మనము వీధులలో నిలబడి మనము మందిరంలో నిలబడి మనం ప్రార్థిస్తుంటాము సో మనము యేసు ప్రభు చూసుకొని ఆయన ఎందుకు తిరిగి మనం ఆయన పూర్ణ హృదయంతో మనము ఈరోజు ప్రార్థన చేయాలి పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో మనం ఈరోజు ప్రాణిస్తాం ప్రతి ఒక్కరూ మనం సంకల్పం చేసుకున్నాము ఆయన మీద మనసు పెట్టుకొని మనము ప్రాణిస్తున్నాం మనం ప్రార్థన చేసినప్పుడు మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి మన ఆలోచనలు ఏదైనా సంఘటన జరిగిందంటే ఆ చుట్టుముట్టే మన మైండ్ లో వస్తుంటది సో ప్రతి ఒక్కటి మనం వదిలేసి దేవుణ్ణి అంటుకొని దేవుని తోటి తిరిగే విధంగా మనం ఈరోజు ప్రాధిజం ప్రార్థించి ముందుకు సో అది ఇంకా చూసుకుంటే మరొక విషయం చూస్తే ఎఫేస్ లోకి రాసిన పత్రిక ఎఫీస్ లోకి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనం ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచనం చదువుతున్నాను ఆత్మ ప్రతి సమయం నందును ప్రార్థన విజ్ఞాపనను చేయించు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలుకగా ఉండు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆత్మ ఆత్మవలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆత్మ ప్రతి సమయం ప్రతి విధమైన విజ్ఞాపన చేయచ్చు మనం ఈ విజ్ఞాపన చేద్దాం ప్రతి విషయం ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు విషమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మేలుకోగా మనము ఉండాలి ఎట్లుండాలి మేలుకోగా ఉండి మనము ఈరోజు ప్రార్థించాలి మేలుకోగా ఉంటే మనకు ఏం చేస్తుందంటే ఇక్కడ చూస్తే మతేశ్వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇక్కడ ఏం చేస్తురు శిష్యులు యేసు ఆ రాత్రి పట్టుబడతాడంటే అక్కడ మేలుకోగా ఉండి వాళ్ళు ప్రార్థిస్తురా నిద్రపోతురు మేలుకో ఉండి ప్రార్థన చేయమంటే అక్కడ వాళ్ళు ఏం నిద్రపోయి అక్కడ ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మనము ఇరవై ఆరో అధ్యాయము మతెస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై నాలుగో వచనం ముప్పై తొమ్మిది నుంచి చదువుదాము కొంత దూరం వెళ్ళి సాగిల పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నయాద్రం తొలగింపు మామిని నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారము ఆయనను మరలా శిష్యులకి వచ్చి వారిని చూచి ఒక గడియాణలో నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు మేలుకా ఉండి ప్రార్థన చేయండి మనం శోధంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి మేలుకా ఉండి ప్రార్థించాలి ఇంత రాత్రు ఏమైనా మేలుకావండి సో మనకి ఈరోజు దేవుడు ఇచ్చిండి మనకి ఇంత ఇరవై నాలుగు గంటలు దేవుడిస్తే మనం ఈవెన్ వన్ అవర్ కూడా ఏసు ప్రభులో జీవించకపోతే మనకు సిగ్గుచేటు మనకు విడదము ఏసుప్రభు యొక్క ప్రార్థనలు కానీ పాటలు కానీ వాక్యంలో కానీ మనం ఈరోజు ఉండలేదంటే డే టు డే లైఫ్ లో మనము జీవించి కూడా వేస్ట్ అనమాట మనము ఈరోజు ఆయన రక్షణ తీసుకొని ఆయన సువార్త చెప్పుకుంటా ఆయనతో జీవించాలని మనం కోరిక ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం వేషధారణ రూపము మనము ఈరోజు జీవిస్తున్నాం వేరే వాళ్ళు చూస్తే గంటలు గంటలు మనము ప్రార్థిస్తుంటాం వేరే వాళ్ళు లేనప్పుడు వేరే వాళ్ళు రానప్పుడు మనం మన గదిలో ఉండి ఈవెన్ ఫైవ్ మినిట్స్ కూడా మనం ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నాం అది ఒక సిగ్గు చేటనమాట మనకు బీయింగ్ ఏ క్రిస్టియన్ ఆర్ మన క్రైస్తత్వంలో కానీ మనం దేవుని వాక్యంలో ఉండి మనం బాప్తిష్టం తీసుకొని ఆయన కొరకు జీవిస్తా అని నిర్ణయించుకొని మనం ఈరోజు ముందుకు సాగలేకపోతే మన విజ్ఞాపనలు ప్రతి ఉన్నది విజ్ఞాపనలు ఉన్నాయి ప్రతి రోగుల కొరకు ప్రార్థన ఉంది ఎంతో మంది ఈరోజు నశించిపోతున్నారు నశించిపోతున్నారు ఆయన నమ్ముకోలేక చనిపోతారు ఆయన నమ్ముకోలేక ఆత్మహత్య చేసుకుంటారు ఆయన నమ్ముకోలేక ఆయన తెలియక కొందరు నిరీక్షించి ఆయన ఆత్మహత్యలో వెళ్ళిపోతారు సూసైడ్ చేసుకుంటారు కొంచెం మంది సో ప్రతి ఒక్కరూ ఆయనను తెలుసుకోలేరు చాలా మంది ఆ వాళ్ళకి నువ్వు సువార్త ప్రకటించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి మనం ఆయన ఎందు ఎదగాలి ఆయనకు అడ్డగట్టబడి మనము ముందుకు సాగుతేనే కానీ మనము ఎదిగే చిగురించే వాళ్ళ యొక్క మనము ఉండం ఆయన ప్రార్థనలో ఇక్కడ ఏంటంటే శిష్యులు ఎవ్రీ టైం వచ్చి అక్కడ పుట్టినప్పుడు వాళ్ళు పండుకొనే ఉంటారు యేసు ప్రభు ఒక్కడు అక్కడ గిస్తమన్న తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థిస్తుండు ప్రార్థించినప్పుడు మరలా వచ్చి చూసినప్పుడు ఎవ్రీ టైం వాళ్ళు నిద్రిస్తారు మేలుకా ప్రార్థన చేయకపోతే నువ్వేం చేస్తావు ఏమి ఏమవుతావు నువ్వు శోధనలో పడిపోతావు అనమాట ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా ఒక గడి అంటే ఒక గంట అయినను నాతోటి కూడా మేల్కొని ప్రార్థన చేయలేరా అని అక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తుండు శిష్యులకి శిష్యులు ఏం చేస్తారు నిద్రపోతున్నారు అక్కడ మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు మేలుకాగండి ప్రార్థన చేయాలి మనం శోధంలో పడొద్దు అంటే ఏం చేయాలో మనం ఎవ్రీ టైం మేలుకోవండి ప్రార్థన చేయాలి మన సాతగాడు ఎవరిని మృంగుతున్నా అని వాడు ఎవ్రీ టైం పొంచి ఉంటాడు ఎవరిని మృంగుతున్నా అని యు ఆర్ ఎక్కడన్నా వెళ్చున్నప్పుడు ప్రయాణంలో కానీ ఎక్కడన్నా దేవుని యొక్క దేవ వెళ్ళినప్పుడు వాడు ఎన్నో ఆపదలు ఎన్నో క్రియలు వస్తాయి బండి ఖరాబ్ అయిపోతుంది ఒకసారి కారు ఖరాబ్ అవుతుంది ఒకసారి మన టైర్ పంక్చర్ అయిపోతుంది సేవకు వెళ్దామంటే మరి ఒకసారి ఎక్కడన్నా వెళ్దామంటే ప్రతి దాంట్లో మనకు యాక్సిడెంట్ అయితుంటుంది ప్రతి దాంట్లో మనము పెట్రోల్ అయిపోతుంది ప్రతి దాంట్లో మనము శోధనలో పడిపోతున్నాం అదే ప్రార్థన చేసుకుని యేసు ప్రౌడ్ ముందర వెళ్తే ప్రతి దాంట్లో మనకు సక్సెస్ అనే జీవితం వస్తుంది ఎక్కడ పోయినా కూడా సక్సెస్ అవుతాం మనం యేసు ప్రభు మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనమాట ఆయన ముందడ పెట్టుకొని మనం వెళ్తుంటే ప్రార్థన చేసుకొని వెళ్తే ఎక్కడ వెళ్ళినా కూడా మనకు విజయము ధరిస్తుంది చోదనలో పడొద్దు మనము మేలుకోవండి ప్రార్థన చేయాలి ఇక్కడ ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం పేరుతో ప్రార్థన శరీరము బలహీనం పేరుతో చెప్పి మరలా రెండో మారు నా తండ్రి నేను దానిని త్రాగితేనే కానీ ఇది నా ఇద్దరి నుండి తొలగిపోవడం సాధ్యమేమని కాదు నీ చిత్తమే సిద్ధించుగా కాని ప్రార్థించి తిరిగి వచ్చి ఇక్కడ ఏం చేసుకోండి ఏసు మర మరొకసారి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం పేరుతో చెప్పి ఈరోజు ఆత్మసిద్ధమే ఉంది ఆత్మ కూడా బలం తోటి ఉండాలి శరీరం కూడా శరీరంలో ఎన్నో వస్తుంటాయి ఎన్నో అవయవాలు మనకు ఖరాబైనా కూడా ఎన్నో రోగాలు వచ్చినా కూడా దేవుని కొరకు ఆత్మను మనము సిద్ధం చేసుకొని ఆయన కొరకు మనము ప్రార్థించాలి శరీరము ప్లస్ ఆత్మ ప్రతి ఆయన కొరకు సిద్ధంగా ఉండి మనము ముందుకు సాగాలి ఇక త్రాగితేనే కానీ యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యం కానీ అటు నీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా రిది నిద్రించుట చూశాను వారి కన్నులు భారంగా ఉండేను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడో మారు ప్రార్థన చేశాడు వచ్చిండు చూసిండు మళ్ళొకసారి వేయండు మళ్ళొకసారి చూసిండు మళ్ళొ ఒకసారి మూడోసారి కూడా ప్రార్థన చేసిండు అప్పుడు ఆయన తన శిష్యులద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇదిగో ఆ గడియ ఉన్నది ఆ గడియ వచ్చి ఉన్నది మనుష కుమారుడు పాపల చేతికి అప్పగించబడుచున్నాడు లెండి వెళుదాం ఇదిగో నన్ను అప్పగించి సమీపించి ఉన్నాడు వారితో చెప్పాను యేసుప్రభు అక్కడ ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు శిష్యులు నిద్రిస్తున్నారు మరొకసారి వచ్చిండు లేపిండు మీరు శోధంలో పడకుండా మెలుకోగా ప్రార్థించడం అని చెప్పిండు మరొకసారి వెళ్ళి మరొకసారి చెప్పిండు మూడో మార్ వచ్చిండు ఇక నా గడియ సమీపించి ఉన్నది నన్ను అప్పగించడానికి ఈ రోజు వస్తున్నారని చెప్పి ఆయనకు ప్రతి ఒక్కటి ప్రకారం అక్కడ జరిగిన జరుగుతుంది సో ఇక్కడ శిష్యులు ప్రార్థించక అక్కడ మనం కూడా ఏంటంటే ప్రార్థన అవసరం ఉన్నప్పుడు ప్రతి కొరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి మనం నిద్రపోక ట్వంటీ ఫోర్ అవర్స్ లో వన్ అవర్ దేవునికి ఇచ్చేసి సో మనం ఎవ్రీ టైం మనము ప్రార్థిస్తే మన యొక్క మిల్కవుడిని ప్రార్థన చేస్తే మన యొక్క ప్రతి సఫలం ఆగుతుంది మన నిద్ర మతులు కాక మనం నిద్రలో పడిపోకుండా దేవుని తోటి తిరుగుటకు మనము ఇక్కడ చూసుకోవాలన్నమాట ఇంకా చూస్తే మత ఫస్ట్ జాన్ ఫైవ్ ఫోర్టీన్ ఇంకొక వచనం చూసాం ఫస్ట్ జాన్ ఫైవ్ ఫోర్టీన్ మనం ఏమి అడిగినాను ఆయన మనం మనవి ఆలకించిందని మనం ఎరిగిన ఎడలా మనం ఆయన వేడుకొని మనకు కలిగినవన్నీ ఎరుగుదము ఇక్కడ ఏం చెప్తుండే మనం ఏమి ప్రార్థన ద్వారా మనం అడిగినామో అది ప్రతి ఒక్కటి దేవుడు మనం ఆయన వేడుకొని మనము కలిగినవన్నీ ఆయన దయచేస్తాడు ఇక్కడ ఏంటంటుండంటే మనం ఏదైతే అడుగుతున్నామో ప్రార్థనో పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థన ఎందుకు మేలుకోగా ఉండాలి ప్రార్థన ఇష్ట ప్రకారంగా మనం చేయాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మనము ఆయనను వేడుకోవాలి ఏడితేక ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి సో ఏంటంటే మనము ఇతరులకు చూసే వేషధారడ వల్ల కాకుండా తలుపులో గాడి వేసుకొని మనము ప్రతి ఒక్కరికి దేవునికి ప్రైవేట్ గా మనము మాట్లాడాలి దేవునితో సంభాషణ ప్రార్థన అంటే దేవునితో విన్నప్పాలు చెప్పుకున్నాడు దేవునితో ప్రతి ఒక్కటి మన యొక్క లైఫ్ టర్న్ ఎట్లుంది మనకు జ్ఞానం కావాలి మనకి ఇంకేమేం కావాలి అడుగులు కావాలి ఆయన ఎందు నిలిచి ఆయనకు సూత్రం యేసు ప్రభు ఎందు నిలిచి ఆయనకు సూత్రం ఆయన ఆయన సేవ చేయాలి మనం ఆయన ఇంకెంతో మంది ఈరోజు నశిస్తురు ఎంతో మంది రాలేక వాళ్ళు ప్రతి ఒక్కరిని మనము దేవుని చింతకు తేవాలి ఇంకా ఫిఫ్టీన్ వర్స్ చూస్తే తన సహోదరుడు మరణకరము కానీ పాపం చేయగా ఎవడైనా చూచినట్టాడు వేడుకొని కొను అతను బట్టి దేవుడు మరణము కానీ పాపము చేయు చేసిన జీవము దయచేయను మరణకరమైన పాపం కలదు అట్టి దాని గురించి వేడుకొన్న నేను చెప్పడం ఇక్కడ ఏం చెప్తుండే మరణకరమైన పాపం చేశాను యేసుప్రభు చింత మరణకరమైన ఏ పాపం చేసినాను యేసుప్రభును వేడుకొని పాపక్షమాపణ ఇక్కడ దొరుకుతుంది యేసు ప్రభుత్నే ఉంది పాపక్షమాపణ ఎవరు చింత లేరు ఆయన నీ కొరకు నా కొరకు ఈరోజు సిల్వలో మరణించడం రక్త ద్వారం ద్వార పోషడు ద్వార పోషినందుకు మరొకసారి మనము పాపంలో వెళ్ళకుండా ఆయన వేడుకొని ఆయన ప్రార్థన విజ్ఞాపన చేత మనము ముందుకు సాగాలి ఇంకొక వచనం చూస్తే ఇక్కడ యాకోబు ఐదు పదమూడు నుంచి రోజాం కదా మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవాలను ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవాలను ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించను ఏమైనా శ్రమ వచ్చిందా కుటుంబంలో నీ ఫ్యామిలీలో నీ వారికి నీకు మన శ్రమ వస్తే ఏం చేయాలి ప్రార్థన చేయవాలను ఎవరికైనా సంతోషం కలిగిన ఏం చేయాలి అతడు కీర్తనలు పాడవాలి మీడు ఎవడైనాను రోగి అయి ఉన్నాడో అతడు సంగ పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామంన అతనికి నూనె రాసి అతని కొరకు ఏం చేయాలి ప్రభువు నామంన నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి ఈరోజు చాలా మంది ఏంటంటే ఈ రోజు ఏంటంటే చాలా మంది బిజినెస్ అయిపోయింది ఎక్కడ చేసినా కూడా పేరాయిలు అమ్ముతారు ఏంటంటే అది పేరు చేసేరులో తెలియదు కానీ అక్కడ ఏంటంటే వంద రూపాయలు ఏముంటది ఎక్కడైనా మనము వెళ్ళినప్పుడు కలవర టెంపుల్ కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు అక్కడ నూనాయిలు కూడా వాళ్ళు అమ్ముతారు కర్చిపులు అమ్ముతారు ఏదేదో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అది చేస్తురు కానీ అది దేవుని యొక్క చిత్తము అయ్యున్నదా దేవుని యొక్క రంగ పెద్దల చేత ప్రార్థన చేయబడి ఉన్నదా మనము వహించాలి అంగ పెద్దలు పాస్టర్ ఆయన ఆయన ఎందు నిలిచిన్న వారు అక్కడ ప్రార్థన చేసి అతని కొరకు ప్రార్థించగలను విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరచుంది ఏమవుతుంది విశ్వాస ప్రార్థన విశ్వాసంతో వాళ్ళు ఎవరైతే ప్రార్థిస్తారో ఆ రోగికి ఏమవుతుంది స్వస్థపరుస్తాడు రోగి కూడా విశ్వాసం పెడితే ఇంకా త్వరగా నయమవుతుంది సో అక్కడ ఏంటంటే ప్రభు అతడిని లేపును అతడి పాపము చేసిన పాప క్షమాపణ పొందను పాపం చేసిన అయితే నువ్వు పాప క్షమాపణను పొందాలి పొంది దేవుని తట్టు తిరిగి దేవుని అందు నిలకడగా ఉండాలి విశ్వాసమైన సహితమైన ప్రార్థన మనం ఈరోజు నేర్చుకున్నాం విశ్వాస ఇలా చేయాలి విశ్వాసమైన ప్రార్థన ప్రతి ఆయన మనసు పెట్టి చేస్తే విశ్వాసంతో మనము ముందుకు సాగం విశ్వాసమైన ప్రార్థన వల్ల ప్రతి రోగమే కానీ ఏదైనా కానీ మనకు నయమవుతుంది ఈ రోజు ఇంతే మన గ్రూప్ లో కేబిపిఎం ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనము ఈరోజు పెట్టినాం బియాండ్ మనకి ఎక్కడి నుంచి టూ నుంచి మనం ఎన్నో విషయాలు చేస్తే ఎంతో మంది బాగుపడ్డరు ఎంతో మంది బాగుపడ్డరు ఎంతో మంది వాళ్ళు స్వస్థత పొందారు ఎన్నో సమస్యలు విరిగిపోయినాయి ఎన్నో కుటుంబాల సమస్యలు విరిగిపోయినాయి ఎన్నో విడాకులు తీసుకున్నట్లు ఈరోజు విడాకులు తీసుకోకుండా వాళ్ళు కలిసిమెలిసి ఈరోజు ఉన్నారు ఏవి విశ్వాసమైన ప్రార్థన ద్వారా ఈ మన కేవీపీఎం గ్రూప్ విశ్వాసమైన ప్రార్థన ఉన్నదని నేను నమ్ముచున్నా రోజుగా మనము చెప్తున్నా నేను విశ్వాసమైన ప్రార్థన ద్వారా ప్రత్యేకరు ఈరోజు ఏ సమస్య ఉండని ఎక్కడుండని మన సందస్సులు ప్రతి ఒక్కరు సంఘం ప్రార్థించగా నా గురించి కూడా ప్రార్థించారు నా జాబ్ గురించి నా యొక్క కుటుంబం గురించి ప్రతి గురించి ఎవరికైతే ఏదైతే వైరస్ వచ్చిందో ప్రతి ఒక్క గురించి ప్రతి ప్రార్థించినప్పుడు అది వెళ్ళి మంచి నయం అయ్యి దేవుని అందరూ ఇంకా నిలకడగా ఈరోజు సేవ చేస్తారు ఎన్నో కుటుంబాలను ఈరోజు ప్రార్థన ద్వారా లేవనెత్తినాం ప్రార్థన ద్వారా మళ్ళీ ఒకసారి కట్టుబడ్డం ఆ ప్రార్థన మన నిజ జీవితంలో ఎవ్రీ టైం మనకు ఉండాలని నేను కోరుకుంటుంది ఇక్కడ చూస్తే ఇంకొక వక్షరం చూస్తే ఇక్కడ పలహారం మీ పాపం ఒక కొన్ని ఉన్న కూడా ఒప్పుకొనచ్చు మీరు స్వస్థత పొందినట్లు కొన్ని కొరకొకడు మనం స్వస్థత పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాపంలో ఒక్కొనితో ఉన్న ఒప్పుకోవాలి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి చేయాలి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వక బహుబలం గలదై ఉండును ఏలియా మనవంటి వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరంల వరకు భూమి మీద వర్షపు వర్షింపలేదు ఇక్కడ చూడండి ఏలియా ప్రార్థించినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షము రాలేదు అక్కడ చూస్తే ఆ ప్రార్థన ఎంత బలమైనది సో అటువంటి ప్రార్థన మన జీవితంలో నిజ జీవితంలో ఉంటే సో ఈ రోజు నువ్వు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా ఏ రోగం ఉన్నను ఏ వైరస్ ఉన్నను ఎటువంటి క్యాన్సర్ ఉన్నను విశ్వాసపూరితమైన ప్రార్థనతో మనం ముందుకెళ్తే సో ప్రతి ఒక్కటి యేసుప్రభు న్యాయంలో నయం అయిపోతుంది యేసు ప్రభుత్వ దాంట్లో మన ప్రతి దాంట్లో మనము చేయగా ప్రతి మనకు క్యూర్ అయిపోతుంది ప్రతి మనము రిఫ్రెష్ గా అవుతాం అనమాట సో యేసుప్రభు దాంట్లో మనం ఉన్నామనుకో అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను భూమి తన ఫలం ఇచ్చాను నా సహోదరుల మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఇక్కడ అతన్ని సత్యముకు మళ్లించినలా చూడండి ఇక్కడ మనం ఏంటంటే ఎవ్రీ టైం మనము డే టు డే లైఫ్ లో సత్యం నుండి ఎవ్రీ టైం మనము అబద్ధం ఆడి తొలగిపోతుంటాం మరొకసారి అతనిని సత్యంకు మన సహోదరులు మళ్లించాలి మన యొక్క వాక్యం చేత వాళ్ళని గద్దించాలి ప్రతి ఒక్కరిని ప్రార్థన చేత వాళ్ళని గద్దించాలి ప్రతి ఒక్కసారి మనము సత్యం నుంచి మరలింపబడితే మరొకసారి మన సహోదరులు మన సత్యంలోకి రానికి వాళ్ళు ప్రయత్నము చేయాలి పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించి వాడు ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పివేయనని తాను తెలుసుకురడం ఆల్మోస్ట్ మనం పాపి తప్పు తెలుసుకొని మన మార్గం నుంచి మళ్లించి మరణం నుండి యొక్క ఆత్మను మనం ఈరోజు రక్షించిన వారం ఎంతో మంది రోడ్డు మీద తిరుగుతూ దేశ దిమర్లయ్యి పిచ్చి వాళ్ళవే ఉన్నారు ఈరోజు సో ఎందుకున్నారు అతనికి యేసు ప్రభు తెలియదు ప్రతి ఒక్కరూ యేసు ప్రభు గురించి మనము ప్రకటించాలి ఎక్కడెక్కడో ట్రైబల్ ఏరియాలకు కానీ ఎక్కడ మంది ఎంతో యేసు ప్రభు గురించి ఈరోజు తెలియదు యేసు ప్రభు గురించి తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తురంటే పాపంలో జీవిస్తారు యేసు ప్రభు గురించి తెలిసి ఆయనను వెంబడించాలని తెలిసి కూడా బాప్తి తీసుకొని ఆయన ఇంకా పాపంలో ఇంకా పట్టుబడుతురు పాపం పరిపక్కము ఏమవుతుంది మరణము కంటది మరణ జీవితం కావాలి నీకు మంచి జీవితం కావాలి మంచి జీవితం కావాలంటే ఏసు ప్రభు చింత ఉండి యేసుప్రభు ప్రార్థనలో జీవించి ప్రతి ఒక్క నువ్వు నిలకడగా ఉండి ప్రతి సత్యమైన మార్గంలో నువ్వు అప్పుడు నువ్వు యేసు ప్రభు యొక్క బిడ్డవవుతావు యేసుప్రభు బిడ్డ అయినందుకు నువ్వు ప్రతి విజ్ఞాపన చేత నువ్వు ప్రార్థించాలి యేసుధారణ వలె నువ్వు తల్పు గడి చేసుకొని నువ్వు లోపల ఉండి ప్రార్థించి ప్రతి ఒక్కటి నీకు ప్రఫలమవుతుంది శిష్యుల వల్ల నువ్వు పండుకుంటున్నావా ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు పండుకొని నువ్వు మిలుక ఉండు ఉంటున్నావా పండుకొని జీవిస్తున్నావా యేసు ప్రభావం ఎవ్రీ నీకు డోర్ ఎవడైతే నా స్వరం విని తలుపు తీసిన ఎడో అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయదు సో ఎవ్రీ నీకు హార్ట్ నీ డోర్ ఈరోజు దేవుడు సో నువ్వు లేచి ప్రార్థిస్తున్నావా లేదంటే ఆయనతో భోజనం చేస్తున్నావా లేదంటే పండుకొనే ఉంటున్నావా సో ఆయన ఈ రోజు వెళ్ళిపోతాడు ఈ గడియ సమీపించిందంటే ఆయన నీ చెంత నుంచి వెళ్ళిపోతాడు ఈ రోజు నీ నాక్ చేస్తు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు ఏ విధంగా డే టు డే లైఫ్ లో సత్యమైన మార్గంలో జీవిస్తున్నావా లేకుంటే పరిశుద్ధమైన అపరిశుద్ధమైన మార్గంలో జీవిస్తున్నావా అని నీకు చేస్తు వేషధారణ వల్ల కాకుండా మనము మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో ఆయనను సేవించదాం సేవించి మనము ముందుకు సాధం ఇంకా ఒక వచనం సామెతలు లాస్ట్ వచనం మనం ఊహించుకున్నాము సామెతలు పదిహేను ఎనిమిదో వచనం భక్తి నుర్పించి బలులు ఎహోవా క్రేయంలో ప్రార్థన ఆయనకు ఆనందకరం ఈరోజు యథార్థమైన జీవితం కలిగి నువ్వు జీవిస్తున్నావు యథార్థమైన ప్రార్థన నీకు ఉన్నదా యథార్థమైన ప్రార్థన చేస్తే యేసు ప్రభుకి ఈరోజు ఆనందకరం యథార్థంగా ఉండి నీతి మంత్రుడిగా ఉండి మనము ముందుకు సాగాలి మెలుక ఉండి ప్రార్థించాలి ఇంకొకటి వచ్చినం చూస్తే లుకాసు వార్త లుకాసు వార్త పన్నెండు పన్నెండు మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నెరవేర్చిన కీర్తనలు అది కాదు బ్రదర్ కీర్తనలు ముప్పై ఏడు అధ్యాయము నాలుగో ఇహోవాన్ని బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంఛనలను తీర్చును నీ మార్గంను ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయన నమ్ముకొనుము ఆయనని కార్యము నెరవేర్చును ఏం చేస్తుంది ఇక్కడ ఇహోవాన్ని బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంఛనను ఈరోజు తీర్చును విజ్ఞాపన చేసినాం అనుకో ఇక హృదయ వాంఛన అది ఆయన ఈరోజు తీరుస్తాడు తీరిస్త మన నీ మార్గంలో మన మార్గం ఎవరికి అప్పగించాలో అప్పగింపాలి ఏసు ప్రభుకి మనము అప్పగించినప్పుడు నీవు ఆయనను నమ్ముకోను ఆయన నీ కార్యం ఏం చేస్తాడు నెరవేరుస్తాడు ఈరోజు నువ్వు ఆయన నమ్ముకొని నమ్ముకొన్నట్టే నువ్వు జీవిస్తున్నావు నీ కారం నెరవేరాలంటే ఆయన ఎందు భయతులు కలిసి జీవిస్తున్నట్టే జీవించి నువ్వు సత్య మార్గంను తీసుకేబడుతున్నావు ఆయన సత్య మార్గంలో ఉంటే ప్రతి ఒక్క కార్యము ఆయన నెరవేరుస్తాడు ఆయన ఎవ్రీ టైం నిన్ను చూస్తుంటాడు నిన్ను పరీక్షిస్తుంటాడు సో మనం ఎలా ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి భగవాన్ని బట్టి సంతోషించుము ఆయన హృదయ వాంఛను మనకు తీరుస్తుడు సో మనము ఆయన ఎందు నిలిచి ఉండి ప్రతి ఒక్క విషయంలో కూర్చి ప్రార్థించచ్చు మనము పరిసేడు శుంకరి సుంకరి ప్రార్థన మనము ఆయన ఆకాశం వైపు కన్నులు ఆయన యొక్క రొమ్ము కొట్టుకొని ప్రార్థించిండు సో ఆ విధంగా దేవుని తటు మనం ఈ రోజు తిరుగుదాం ప్రతి ఒక్కరు దేవుని తట తిరగాలని మే మనవి యొక్క ప్రార్థన విజ్ఞాపన వల్ల ప్రతి ఒక్క ఒక విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క రోగి స్వస్థపరుస్తాడు సో మన యొక్క ప్రతి ఒక్క రోగంలో ఎంతో మంది ఉన్నారు ఈ రోజు మన కివీపీఎంలో ప్రతి ఒక్కరికి స్వస్థత జరిగింది మరొకసారి మనం పట్టుదలతో ప్రార్థించి ప్రతి ఒక్క క్రియలను లాయపరిచి సాధారణ యొక్క క్రియలను మనం లయపరిచి దేవునికి నామంకే విజయం కలుగ చేద్దాము దేవుడి యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన ప్రార్థిస్తాం స్తోత్రం నాయన ప్రభా నీ పాదంలోకి వేలా స్తోత్రాలు నీకు వాక్యముల చేత నాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు అదే స్తోత్రాలు దేవా లేవా మా ప్రభావ ఎవ్రీ టైం ఏం దేవా నీ విజ్ఞాపన చేత ప్రార్థన చేత మేము సాగాల మా ఇక్కడ వెళ్ళిన దేవాయశ్వ మీరు మాకు ముందు ఉండండి మా ప్రభా లే వేషధారుల వల్లే ప్రార్థించక మేము దేవాయశ్ర మా లోపల గడి దేవా మేము ప్రార్థించాలని సాయం చేయండి మా ప్రభా మీరు తోడైందండి మా ప్రభావ మిణిన కుమరించండి దేవాడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరుపైన దేవించి ఆశ్రయించదేవా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపాసక్తి సంపూర్ణుడు వై ఉన్న దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువు మా రక్షకుడు మా విమోచకుడు వై తండ్రి పరలోకమందు దేవా తండ్రి వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు నయన స్తోత్రములు ప్రభ తండ్రి గడిచిన కాలమంతా ఈ దినం వరకు మమ్మల్ని కాపాడి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి తండ్రి మీరు పాటల ద్వారా మహిమ పొందినారు వాక్యందారా ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రాభ ఈ వాక్యాన్ని సాత్వికంతో మేము అంగీకరించి ఈ వాక్యాన్ని ప్రకారంగా జీవించే జీవితం మాకు దయచేయండి ఎడతెగక విసుక ప్రభా నిత్యమునైనా ప్రార్థనలో మేము ఉండేలాగా సహాయం దయచేయమని ప్రతి విషయం మేము మెలకుగా ఉండి ప్రార్థించలాగా మీరు మాకు సహాయకులుగా ఉండి నడిపించండి మేము విజ్ఞాపన చేయాలా ప్రభ అనేకుల గురించి ప్రభ మేము భారంతో ప్రార్థించాలా ఆ రాత్రి గెచ్చమనే తోటలో మీరు ఎట్లయితే ప్రభ ప్రార్థించినారో ప్రభ విరిగినలిగిన మనసు హృదయం కలిగి అలాంటి భారమైన ప్రార్థన కన్నీళ్ళ ప్రార్థన మేము అనేకుల గురించి ప్రభ మేము ప్రార్థించాలా అలా తండ్రి ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభానైనా ప్రార్థన పూర్వకంగా ప్రభ మీ సన్నిధిలో మేము ఉండాలా పాదాల యుద్ధకు మేము రావాలా ప్రభ నీతో సంభాషించాలా ప్రభ మా ప్రతి విజ్ఞాపనలు ప్రభానైనా నీ సన్నిధిలో మీకు తెలియజేయాలా ప్రభ ఆ రీతిగా ప్రతిదీ ప్రభ నీ మీద ఆధారపడుతూ నిన్ను ఆశ్రయం చేసుకుంటూ ప్రభ సమస్తమునైనా నిన్ను అడుగుతూ ప్రభ నీ సహాయము సహకారం మేము పొందుకుంటూ ముందుకు పోయే కృప మాకు అనుగ్రహించండి ప్రార్థనలో సన్నగిలిపోయినందుకు మమ్మల్ని క్షమించండి ఈ వాక్యం ద్వారా మీరు మా హృదయాలతో కాబట్టి ఇక మీదటన్న ప్రభానాయన తండ్రి తండ్రిని యొక్క ప్రార్థ వాక్యానుసారంగా నడుచుకునే జీవితం దయచేయండి ప్రార్థనలో ఉండలాగిన మీరే మాకు సహాయం అనుగ్రహించండి వేషధారకుల వల్లే మేము ఉండకుండా ప్రభా నాయన తండ్రి మనుషులను సంతోష పెట్టు వారి ఉండకుండా ప్రభా తండ్రి మిమ్మల్ని సంతోష పెట్టే వారిగా మీకు తగినట్టుగా తండ్రి మిమ్మల్ని పోలి మీకు మాదిరిగా మీ అడుగు జాడల్లో తండ్రి మేము జీవించాలా ఆ రీతిగా నాయన మీకు ప్రీతికరమైన సేవ మేము చేయాలా ప్రతి విషయం తండ్రి మేము మెలుకుగా ఉండి ప్రభాయన తండ్రి ఈ లోకం మత్తులో ఉండకుండా ఆత్మ పూర్ణులై ప్రభా ప్రతి సమయం నందు ప్రతి విజ్ఞాపన మెలకుగా ఉండి ప్రార్థన మేము చేయలేకపోయినా సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే ప్రభ నీ సన్నిధికి నాయన తండ్రి కొన్ని ప్రార్థనా అంశాలు మేము తీసుకొస్తున్నాం ప్రభ మీ వద్దకు వారిని ఎంత మాత్రము ఎవరిని త్రోసివైన దేవుడో ప్రభ కాబట్టి విశ్వాస ప్రార్థన నాయన రోగిని స్వస్థపరుస్తుందన్నావు ప్రభ కాబట్టే ప్రభ నాయన తండ్రి విశ్వాసంతో నాయన మేము ప్రార్థిస్తున్నాం నాయన శ్రీనివాస్ బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన కన్నుని మీరు ముట్టండి తాకండి ప్రతి విధమైన రోగమునకు ప్రతి విధమైన వ్యాధికి ప్రతి విధమైన వాటి మీరు పొందిన గాయాల చేతని స్వస్థత కలుగుతుంది ప్రాభ మీరు పొందిన గాయాల చేత స్వస్థతనైనా శ్రీనివాస్ బ్రదర్ యేసుక్రీస్తు నామంలో తండ్రి మీరు అనుగ్రహించి మీ సాక్షిగా నిలబెట్టమని ఆయన పాపంలో క్షమించి ప్రాభ ఆయన మారు రక్షణ మార్గంలోకి దయచేయమని మీరు రాజ్యంలో ఉండేలాగిన మీరే ఆయన నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రాభ అలాగే రవిచల్ల బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన కిడ్నీ లివర్ ని మీరు ముట్టండి ఆయనకున్న కంటి సమస్యను కూడా మీరు ముట్టండి మీరు పొందిన గాయాల చేత స్వస్థత నైనా ఏసు అనుగ్రహించండి ఆయనలో ఉన్న ప్రతి ఆలోచనలో తలంపులన్నీ కొట్టివేసి ఆయన మీరే రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయనకున్న ప్రతి అవసరము ప్రతి అక్రత మీ క్రీస్తు మహిమేశ్వర్యంలో తీర్చి మీ కొరకు సాక్షిగా నిలబెట్టండి అలాగే కామమ్మ సిస్టర్ ప్రభ రామచందర్ బ్రదర్ అలాగే రాజేష్ బ్రదర్ వీళ్ళ ముగ్గురు ప్రభ క్యాన్సర్ పేషెంట్స్ ప్రభనైనా తండ్రి ముగ్గురు హాస్పిటల్లోని అడ్మిట్ అయి ఉన్నారు ప్రభ వాళ్ళ ఎందు మీ దృష్టి ఉంచండి మీ కణు దృష్టి వాళ్ళ పట్ల ఉంచండి ప్రభ మీ దయగలిగిన అస్తం ప్రభ వాళ్ళకి తోడుగా ఉంచండి వాళ్ళ ఉన్న స్థితి నుంచి మీరు విడిపించండి తండ్రి మీరు పొందిన గాయాల చేత స్వస్థతపనైనా యేసుక్రీస్తునామంలో వాళ్ళ ముగ్గురికి అనుగ్రహించి వాళ్ళ ముగ్గురి పాపాలు క్షమించి ప్రభ నూతనమైన మారు మనసు రక్షణ మార్గంలోకి వాళ్ళని నడిపించమని ఆ రీతి వాళ్ళు చేసిన ప్రతి అపరాధములు పాపములు క్షమించి నాయన మిరే స్వస్థత అనుగ్రహించమని తండ్రి ఏసు క్రీస్తునామంలో విశ్వాసంలో తండ్రిని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే రీనా సిస్టర్ కూడా ప్రభా పక్షవాయంతో బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధితో నైనా సిస్టర్ ఎంతగానో సఫర్ అవుతుంది ప్రభ నాయన తండ్రి మీరు మాట సెలవిస్తేనే తండ్రి ఆ శతాధిపతి దాసుడు పక్షవాయు గల స్వస్థత పొందిండు ప్రభ ఆ మాట మాత్రం ఆమె ఆమె జీవితంలో కూడా మీరు సెలవిచ్చి నైనా స్వస్థపరచండి తండ్రి మీరు పొందిన గాయాల చేత ఉన్న స్వస్థత నైనా ఈ సిస్టర్ కూడా ఏసుక్రీస్తునామంలో అనుగ్రహించండి ఆమెను కూడా ఆమె ఉన్న స్థితి నుంచి నైనా మీరు విడిపించి ప్రభ కుటుంబంలో తండ్రి పిల్లల్లో భార్య భర్తల మధ్యనైనా మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి విశ్వాసంలో నైనా ధైర్యపరచమని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ కుటుంబాన్ని కనకరించండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నేను బిడ్డలకు కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి చదువుకుంటుండగా మీరేనైనా మంచి తెలివి జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి బిడ్డల యొక్క భవిష్యత్తును దీవించి ఆశీర్వదించమని తండ్రిని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే అనసూయమ్మ సిస్టర్ కి కాలు సర్జరీ గురించి కూడా ప్రార్థిస్తుండేగా తండ్రి ఆమెను కూడా మీరు కనికరించండి కృహ చూపించండి మీరు పొందిన గాయాల చేతను ఆయన స్వస్థత అమ్మగారికి కూడా ఎసుక్రీస్తున్న నామంలో మీరు అనుగ్రహించి మీ కొరకు ఆమెని సాక్షిగా నిలబెట్టమని తండ్రి ప్రార్థిస్తున్నాం ఆమె చేసిన ప్రతి అపరాధములు పాపములు అన్ని క్షమించి నూతనమైన మారు మనసు రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి ఆమె పక్షాన మేము విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా అలగేరిసుకునే చిన్న పాపను కూడా ప్రభా నాయన తండ్రి మీరు ముట్టండి ఆ యొక్క చెయ్యిని మీరు ముట్టండి తాకండి ఇన్ఫెక్షన్ నుంచి నాయన స్వస్థత మీరు అనుగ్రహించండి మీరు పొందిన గాయాల చేత ఉన్న స్వచ్ఛత నాయన ఆ చిన్న పాపకు అనుగ్రహించి మీ కొరకు నైనా సాక్షిగా నిలబెట్టండి తల్లిదండ్రులు నా విశ్వాసంలో బలపరచమని ధైర్యపరచమని ఎలాంటి సందేహాలు అనుమానాలు లేకుండా ప్రభా మీ వైపు చూసే కృప వాళ్ళకు అనుగ్రహించిన ఆయన ఆ రీతిగా ఆ కుటుంబాన్ని మీ కొరకు సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం అలాగే సుందర్రా బ్రదర్ తాగు నుంచి విడుదల దయచేయండి రక్షణ పొందిన మీకు తగినట్టుగా నాయన తండ్రి నడుచుకునే జీవితం మీరు దయచేయండి ఆయన చుట్టూ ఉన్న ప్రతి డిమండ్ స్పిరిట్లను ప్రతి ఆల్కహాల్ స్పిరిట్లన్నిటిని ఏసు క్రీస్తు నామంలో ప్రభ మీరు బంధించి వాటన్నిటి నుంచి విడుదల దయచేసి మీరు పొందిన గాయాల చేత ఉన్న స్వస్థతను ఆయన ఆయనకు అనుగ్రహించి ఆయన మీ వరకు సాక్షిగా నిలబెట్టమని మీకు తగినట్టుగా జీవించే జీవితం దయచేయమని ఆయనకున్న ప్రతి అవసరము ప్రతి అక్కరత అన్ని మీ క్రీస్తు మహిమదేశ్వర్యంలో తీర్చి ఆ కుటుంబాన్ని మీకు వరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే తండ్రి ఫ్యామిలీ బ్రదర్ గురించి ప్రభ నైనా ఆ సర్జరీ గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభ మీరు యొక్క దృష్టి ఉంచండి కనికరించండి కృప చూపించండి పలు చేసిన ప్రతి అపరాధములన్నిటినీ మీరు క్షమించి తండ్రి ప్రభ మీరు పొందిన గాయాల చేతనైనా ఆయనకి మీరు ఆయన స్వస్థత అనుగ్రహించి మీకు వరకు సాక్షిగా నిలబెట్టమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యం ఆయనకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే శివదాస్ ఆయన గురించి ఆ బ్లడ్ క్యాన్సర్ గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రాభా తండ్రి కనికరించండి కృప చూపించండి ఆయన చేసిన ప్రతి అపరాధంలో పాపములు అన్ని క్షమించి మీరు పొందిన గాయముల చేత ఉన్న స్వస్థన ఆయన బ్రదర్ కూడా ఏసుక్రీస్తు నామంలో అనుగ్రహించి సంపూర్ణమైన నూతనమైన మారు లక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి ఆ కుటుంబానికి మీరే తోడుగా ఉంది ప్రాభా నేను తండ్రి మీ విశ్వాసంలో నేను బలపరచమని తండ్రి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి ప్రార్థించిన ప్రతిదీ పొంగి ఉన్నామని ప్రార్థించినాం ప్రభ కాబట్టి ప్రభ మేము ప్రార్థించక మునిపోయి మా అవసరాలతో మా అక్రతలు అన్ని ఎరిగి ఉన్న కాబట్టి ఈ కుటుంబాలన్నిటి గురించి వీళ్ళందరి గురించి మేము ప్రార్థించినాం ఇంకా ఎంతో మంది ఉన్నారు ప్రభ తండ్రి ఎంతో మంది అనారోగ్యాలతో వ్యాధులతో సమస్యలతో ఉన్నారు ప్రభ ఎంతో మంది రకరకాల బంధకాలలు ఉన్నారు ప్రభ వాళ్ళందరికీ మీరు విడుదల దయచేయండి ప్రతి ఒక్కరి పట్ల మీరు కనికరించండి కృప చూపించి ప్రతి ఒక్కరూ వాళ్ళ పాపాలు అపరాధీ క్షమించి ప్రతి ఒక్కరిని నీ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించి ప్రభావ ప్రతి ఒక్కరూ నీ రాజ్యంలో ఉండలాగిన సహాయం దయచేమ ఏసుక్రీస్తు నామంలో తండ్రిని ప్రార్థించి అడిగి తండ్రి ఆ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప కనికిరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మన మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి అలాగే ఎవరి అయితే విజ్ఞాపన ప్రార్థన చేసినామో ఆ ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ విమోచన మన విమోచన దినం వరకు తోడైండి సదాకాలం నడిపించడం కాకలర్ సిస్టమ్ థ్యాంక్ యూ